ప్రార్థన చేస్తాను స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవా సర్వశక్తి సంపన్నుడ మోహనతుడగ తండ్రి మహిమ స్వరీ పె దేవ కృపా మైడ నీకే స్థుతులు స్తోత్రమేనా అప్రహామి సాతి యాకోబుల దేవ నా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభా దివారాత్రు మమ్మల్ని కాల్చి ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రించినారు దాన్ని ఎంతో వర్ణాలు అర్పించుకోవడం అయినా నీకే కృతజ్ఞతాశ్రతులు చెల్లిస్తున్నామైనా సమస్త ఘనత మహిమా ప్రభావములు మహాదేశ మహేశ్వరులు ఇక యుగంలో నీకే కలుగునుగాకహాలలుయ్య నా దేవ నా ప్రభావ మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా హృదయాలు సరి మా జీవితాలు సరి చేయని ప్రభావ వాళ్ళు ఇంకేమైనా ఉంటే వాటించి మా క్రిడలు దైనా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభావ మీ కనికిరం పొందాలా మీ కృపలో మీరు జీవించాలా ప్రభావ యథార్థతో పరిశుద్ధతో ప్రభావ నిన్ను మనిస్తే నిన్ను సేవించే బిడ్డగా తయారు చేయనైనా వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేసే పెట్టిన తయారు చేయమని ప్రార్థిష్టం మీకు నూతనమైన పరిశుధాత్మాభిషేకం కనిగరించండి రానబెట్టి త్వరగా నడిపించినైనా ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి పాటలదారు మైంపందనైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని బలపత్యమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమె అంటా మా అక్క సిస్టర్ మా అక్క వార్త పరిపూర్ణ సుందరుడు జాయిసు పరిపూర్ణ సుందరుడు ప్రేమమూర్తి అని ఆదరించువాడని ప్రణప్రియుడాని కనుగొంటిని ప్రేమ ఆదరించువాడని ప్రణప్రియుడాని కనుగొంటిని అడవులైనా లోయాలైనా అడవులైనా లోయాలైనా ఏసయ్య వెంట వెళ్ళేదము మేము ఏసయ్య వెంట వెళ్ళేదము షారోను రోజాయసు పరిపూర్ణ సుందరుడు షారోను రోజాయసు పరిపూర్ణ సుందరుడు పాపములధికములగుచున్నవి పరిశుద్ధులందరూ మరణించారు పాపముల దిగములగుచున్నవి పరిశుద్ధులందరూ మరణించారు అంతము వరకు నిలచీయునా అంత ము వరకు నిలచీయు త్యాగశీలిగా వెళ్ళేదెవరు త్యాగశీలిగా వెళ్ళేదెవరు I don't understand my mind, I don't understand my mind, I don't understand my mind. పరిపూర్ణ సుందరుడు సాక్షారును రోజాసు పరిపూర్ణ సుందరుడు అరణ్యము పోలిన గ్రామాలలో అసంఖ్య గురైన వారు బ్రతుకుచున్నారు అరణ్యము పోలిన గ్రామాలలో అసంఖ్య గురైన వారు బ్రతుకుచున్నారు ఏమీ లేని వారి కారం ఏమీ లేని వారికి ఆహరమిచి ఆదరనిచ్చిన దేవుడాయనే ఆదరనిచ్చిన అడవులైనా లోయాలైనా అడవులైనా లోయాలైనా ఏసయ్య వెంట వెళ్ళేదను నేను ఏసయ్య వెంట వెళ్ళేదను షారోను రోజాసు పరిపూర్ణ సుందరుడు రోజాసు పరిపూర్ణ సుందరుడు సియోను వాసి జడియకుము నిన్ను పిలుచిన వాడు నమ్మదగిన వాడు సియోనువాసి జడియకుము నిన్ను పిలచినవాడు నమ్మదగిన వాడు అంతము వరకు నిల్లచీయుండి అంతము వరకు నిల్లచియుండి ఆయన మార్గములు వెళ్ళదవ నీవు ఆయన మార్గములు వెళ్ళదవ నీవు అడవులైనా లోయాలైనా అడవులైనా లోయాలైనా య్య వెంట వెళ్ళేదను నేను ఏసయ్య వెంట వెళ్ళేదను షారోను రోజాసు పరిపూర్ణ సుందరుడు షారోను రోజాసు పరిపూర్ణ సుందరుడు ప్రేమమూర్తి ఆదరించువాడని ప్రణప్రియుడాని కనుగొంటిని ప్రేమమూర్తి అని ఆదరించువాడని ప్రణప్రియుడాన్ని కనుగొంటిని అడవులైనా లోయాలైనా అడవులైనా లోయాలైనా ఏసయ్య వెంట వెళ్ళేదను నేను ఏసయ్య వెంట వెళ్ళేదను షారు రోజాసు పరిపూర్ణ సుందరుడు అన్న మాత్ర మతె స్వార్థ లెవెన్త్ చాప్టర్ ట్వంటీ ఎయిత్ వస్ట్ మాథ్యూ లెవెన్ ట్వంటీ ఎయిత్ చిన్న వాక్యమే అందరికి తెలిసిన వాక్యమే ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము వైషుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవా ఐశయాన్ని లెక్కలింది వంద ప్రభా కృతజ్ఞతాస్తుదులు స్తూత హళలియ రజ వైషధ సర్వశక్తి మంతుల సర్వాధికారి ఇకే వందనాలు ప్రభువ వేలాది దుతులతో కూడిన మహోనద్రమైన గొప్ప దేవానికి ఉన్నదండి దేవాయత్స ప్రభా ఇచ్చిన అవకాశం బట్టి నీకులెక్కలేని వందనాలు ప్రభువ దేవాయప్రభా ఎవ్రీడే కూడా ప్రభా మీరు నేర్పించిన ప్రతి ఒక్క విధానాన్ని బట్టి నీకులెక్కలేని వందనాలు ప్రభా దేవాయస్రభా నువ్వు ఇచ్చిన ప్రతి ఆజ్ఞలో మేము అనుసరించి మేము నడుచుకోవాలా ప్రభువ అప్పుడైతేనే ప్రభాని బిడ్డలాగా మేము కాబట్టి ప్రభా మరి మీ దగ్గరకు వచ్చిన ప్రతిది విశ్రాంతి ప్రభ నువ్వు లేకపోతే ప్రభా ఏది కూడా మాలో లేదు ప్రభా దేవాయ ప్రభ అందుకే ప్రభా మా హృదయాన్ని స్వస్థపరచమని ప్రార్థిష్టం తండీ దేవ నా హృదయాన్ని స్వస్థపరచండి మీరు వచ్చే ప్రభా మరి మా ఆత్మను నివసించమని తండి దేవాయచ నా నోటిని తాకి ముట్టి స్వస్థపరిచే ప్రభా నీ యొక్క నోటి మాట నా యొక్క నోట్ల పెట్టండి ప్రభా దేవాయతు ప్రభా యొక్క పరిశుద్ధాత్మ చేయత తండి దేవం మాత్మీమైన మిత్రం వీపండి మాత్మీమైన చోడని స్వస్థపరచండి మాత్మీమైన కళ్ళను స్వస్థపరచండి దేవాయత్తి ప్రభ అంతరంగంలో ఉన్న ప్రతీది కూడా ప్రభా మీ స్వస్థపరచమని ప్రార్థిస్తుంది నీకే స్తోత్రం నీకుండి దేవాయత్తి ప్రభా మాత్మ్యమైన కళ్ళను తెరవండి ప్రభా పరిలో జ్ఞానం దయచండి ప్రభ దేవా ప్రభా నీ చిత్తాంతరంగా నడిపించమని దేవాయత్ పర దేవాయచ ప్రభాని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచమని హేచి కూర్చు నామంలో ప్రార్థిస్తుంటండి ఆన్ మైన్ మత లెవెంత్ చాప్టర్ ట్వంటీ ఎయిత్ వచ్చినము అయితే ఈ వాక్యము ఏంటంటే రెస్ట్ ఆఫ్ ది వేర్స్ అనమాట అంటే అలిసి అలిసిపోయిన వారికి విశ్రాంతి ఈ వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం ఏమో చెప్పంటే ఆయన దగ్గరికి వెళ్తేనే విశ్రాంతి ఇంకా మనకి ఎక్కడ కూడా విశ్రాంతి అనేది లేదు ప్రతిదీ ఆయనలోనే ఉంది కదా విశ్రాంతి అంటే ఏజ్ ప్రభు దగ్గరికి వెళ్తేనే మనకు విశ్రాంతి అందుకే మనకు సెవెంత్ డే దేవుడు ఇచ్చిందో ఆ సెవెంత్ డే విశ్రాంతి అని మనకు ఓల్డ్ టెస్ట్మెంట్లో తెలియజేయబడుతుంది కానీ ఇక్కడ చూడండి మన టాపిక్ వచ్చేసి రెస్ట్ ఫర్ ది వెర్ ఎయిర్ ఇక్కడనేమో అలసిపోయిన వారు అంటే ఎంతమంది అలసిపోయిన వారికి విశ్రాంతి ఆయన రమ్మంటుండవు కమ్స్ టు మీ ఆల్ యూ హూ ఆర్ వేర్ అండ్ బర్డెన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ చూడండి ఆయన ఎంతమంది మీరు బడన్ అవుతున్నారు ఎంతో ఎంతోమంది అలసిపోతున్నారు చాలా మంది ఈ లోకంలో చూసుకుంటే రకరకాల దేశంలో కానీ మన చుట్టుపక్కల ఉన్న ప్రతి వారే చూడండి ఎవరో కాదు అలసిపోయేది లోకం ఎక్కడ చూసినా అలసిపోతున్నారు పనుల చేత అలసిపోతున్నారు బద్దలు లేకపోయి అట్లా కూడా వాళ్ళు పని చేసుకొని అలసిపోతున్నారు అంటే వీళ్ళంతా లోకరీతిగా వెళ్ళిపోతున్నారు లోకంలో బ్రతకడానికి వాళ్ళు ఏదేదో చేసుకుంటున్నారు అయినా వాళ్ళకి మనిషాంత అనేదే లేదు వాళ్ళు ఎంత పని చేసినా ఏది చేసినా అసలు మనిషాంత అనేదే లేదు మళ్ళీ అలాంటి వారికి రెస్ట్ ఎట్లా కదా చాలా మంది అన్యుల వెళ్ళినప్పుడు దేవుని నమ్మిన బిడ్డలే దేవుని నమ్మిన బిడ్డల కుటుంబం మనం వెళ్తూ ఉంటాము వస్తూ ఉంటాము వాళ్ళు ఏ ప్రభు నిజమైన దేవుడు తెలిసి కూడా వాళ్ళు ఎట్లా అయిపోయినారంటే బర్డన్ గా ఫీల్ అవుతున్నారు ప్రతి విషయంలో అంటే వాళ్ళు ఎంత బర్డెన్ గా ఫీల్ అవుతారంటే ఇంకా వాళ్ళు చాలా అలసిపోయినారు అబ్బా నాకు విచకొచ్చేసింది ఏంది ప్రభా ఈ జీవితము అని అనుకునే వాళ్ళు లాగా అయిపోయిందనమాట లోకంలో ఎక్కడ చూడు అదే రీతిగా పని చేసి అలసిపోయినాం పని చేసి అలసిపోయినామని అందరికీ అదే ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టం లైఫ్ ని చూజ్ చేసుకున్నమాట చాలా మంది వాళ్ళకు ఎట్లా నచ్చితే అట్లా జీవించడము నేర్చుకున్నారు కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు మనకి ఆయన మనకు ఒకటే చెప్తున్నారు మీరందరూ నా దగ్గరికి రమ్మని అంటున్నారు దేవుడు అంటే అలచిపోయిన వాళ్ళందరూ కమ్ టు మీ ఆల్ యూ హూ ఆర్ వేర్ అండ్ బర్డన్ ఎంతమంది బర్డన్ గా ఫీల్ అవుతున్నారు మీరందరూ నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతి ఇస్తానంటుడు దేవుడు మనకి విశ్రాంతి ఇస్తాడు ప్రతి దగ్గర మనం ఆయన అడిగింది ప్రతిదీ ఆయన మనకి ఇస్తాడు ఇప్పుడు ఆయనలో ఉంటేనే దేవుణంలో ఉంటేనే మనకు విశ్రాంతి ఆయన ఆత్మని మనం ధరించుకోవాల అప్పుడే కదా మనకు విశ్రాంతి ఆయనే మన రుద్ధంలోంచి ఆయన మన ఆత్మలో ఉండాల మన అంతరంగంలో ఆయన వచ్చి నివసించాల అప్పుడే మనకి విశ్రాంతి కదా ఈ లోకం అంతా విశ్రాంతి దొరకాలని ఎక్కడికెక్కడో పరుగులెత్తుతున్నారు ఆ సంఘాలు ఈ సంఘాలు ఎక్కడ బాగా తక్కడ పడగేడుతుంటారు మన ఈ దినం బాగాలేదు నేను ఈ దినం రోజు నేను జాబ్కి వెళ్ళాను ఆ దినం బాలేదు ఆ దినం రోజు జరుగుతుంది ఈ దినం వెళ్తా నేను జాబ్కి సెలెక్ట్ అవుతా ఈ విధంగా అంటే దేవుని నమ్మిన బిడ్డలే ఈ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళకి విశ్రాంతి ఉంటదా ఉండదు కదా ఎందుకంటే దేవుని మీద ఆధారపడాల్సింది పోయింది ఎవరి మీదనో ఆధారపడతా ఏం లాభము ఎక్కడ చూడు ఎక్కడ స్వస్థత జరుగుతుందంటే అటు వెళ్ళిపోతారు కాన్స్టెంట్ గా అనే అన్నమాట అంటే స్థిరమైన మనసు వారికి ఉండకుండా ఇటు అటు పరిగెడుతా ఉంటానన్నమాట వాళ్ళంతా ఇటు అటు ఇటు అటు అట్లాంటి వరకేమైనా విశ్రాంతి ఉంటుందా కానీ విశ్రాంతి ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ గా దేవుని ఆధారపడతావో జీరస్ నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో అప్పుడని కంప్లీట్ గా విశ్రాంతి కదా పనులు చేసి అలచిపోతాము కానీ ఎన్ని పనులు చేసినా అంటే ఆత్మీయంగా చూసుకుంటున్నాము ఆత్మీయమే కానీ మనం బ్రతకడానికి ప్రతిది ఏదో ఒకటి చేస్తూ ఉంటాము కానీ ఆయనకు ఒక రోజు చోటించి కూర్చొని ఆయన సన్నిధిలో దేవాన పరిస్థితి ఈ ఉంది అని మనం ప్రార్థిస్తే బాగుంటుండే కదా ఇట్లా ప్రార్థన చేసుకోవాలా దేవానకు సహాయం చేయడం ప్రతి విషయంలో ఆయన గైడెన్స్ మనకు ఉండాలా అట్లా మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ప్రతిదీ చూసేది దేవుడు ప్రతి హృదయ రహస్లు ఎదిగిన దేవుడు కదా అంత మంచి దేవుని వదిలేసుకొని ఎవర్మిదను మీదను ఆధారపడుకుంటే పరగెడుతుంటే ఏం లాభము ఆయన అందుకే అంటుండు మీరందరూ నా దగ్గరికి నమ్మాటం కదా సమస్త జనములు ఎారా నా యొద్ధ రండి అని అంటుండే ఈస్ప్రభు కదా మరి మీరందరూ ఈ లోకంలో ప్రతి ప్రజలు ఇటు అటు ప్రయాసంతో అటు ఇటు పరగెడుతున్నారు కానీ దేవుని దగ్గరికి వాళ్ళు రావట్లేడు కదా అందుకే అంటుండే దేవుడు ప్రయాస భారము మూసుకొని చిన్న జనములారా నా యొద్ కురండి నేను మీకు విశ్రాంతి కలిగజీతను కదా ఎందుకు ఆయన స్వాతిక్యం మంచు కలిగిన దేవుడైనా నేను స్వాతికుని దినం మంచు గలవాడను కనుక నీ మీరు మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధకు నేర్చుకున్నాడు అప్పుడు మీరు నా ప్రాణమునకు విశ్రాంతి దొరుకును అంటే అంటే మన ప్రాణముకు విశ్రాంతి ప్రతి చోట ఇప్పుడు దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడే ఎప్పుడైతే ఆయననే నిజమైన దేవుడు ఆయననే మాకు ప్రతిదీ ఇచ్చిను ఎందుకంటే మనం ఎప్పుడో ఏర్పరచబడిన వారము ఆయన దగ్గర ఎప్పుడో పాస్టెన్స్ లోనే మనం ఆత్మీయంగా ఉన్నప్పుడే మన పుట్టకమే ఆయన ఎప్పుడో ఏర్పరచుకున్నాడు ఈ లోకం పంపించినప్పుడు ఈ శరీరాలు ధరించుకొని ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మార్చిపోయి మనుషుల పైన కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే ఆయన వాక్యలు ధ్యానిస్తామో ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటుంటామో అప్పుడు మాత్రమే దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు ప్రతి విషయంలో కదా అంటాడు సమస్త జనములారా నా యుద్ధకు రమ్మను కడుక్కకపోవద్దంటుంది దేవుడు నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిస్తా అంటున్నాను సో అందుకే మనకున్న ప్రతి భారము ఏది ఉన్నా ఆనేమి దేవాల ఎందుకంటే ఈ కాలంలో మాథ్యూ ట్వంటీ ఫోర్ చెప్తుంది కదా ఎవరు మోసపోకుండా చూచుకునేది అంటుంది కదా వీళ్ళ మీద వాళ్ళ మీద ఆదపడి మనం కానీ చివరికి మోసిపోతా ఉంటారు లోకంలో జరుగుతుంది అది దేవుని ఎప్పుడు మనకు హెచ్చరించిన వాక్యం ద్వారా ఎంతో మంది ప్రవక్తల ద్వారా ఎంతో మంది అపోజల ద్వారా దేవుడు ప్రతి వారితో హెచ్చరిస్తేనే ఉన్నాడు కదా సేవకుల ద్వారా అట్లా చూడండి ఎప్పుడైనా కానీ దేవుని పైన మనకు విశ్రాంతి ఉంటుంది అనే విశ్రాంతి ఇచ్చే దేవుడు ఆయన దగ్గరికి వస్తే మనకు ఎట్లంటే మన ప్రాణ మన ప్రాణం విశ్రాంతి అనేది ఉంటది కదా చాలా మంది ధనవంతులైతే ఎంతో విసిగిపోతుంటారు ఎంది ప్రభా జీవితం అని వాళ్ళు వాళ్ళ చెప్తున్నాను కదా వాళ్ళు పూజించారు అన్ని చేసా కానీ నాకు మనిషాంతే లేదంటారు చాలా మంది నోట్ల విన్నా నేను ఇంత సంపాదించినాం ఇంత చేసినాం అన్ని చేసా అసలు మనిషాంతే లేదంటారు అలాంటి వారి కోసము దేవుని కోసం చెప్తుంటే వాళ్ళు వినరు నేనైతే చాలా మంది చెప్తుంటారు నాకు తెలిసిన వాళ్ళ అన్నిలకి మీకు విశ్రాంతి లేదని అంటారు ఒక్కసారి ప్రార్థన చేసుకోండి ఒక్కసారి వాక్యం వినండి దేవుని యొక్క చువాత వాళ్ళకు ఎట్లా చెప్తుంటారంటే మాట మాటలలో ఉన్న దేవుని యొక్క చువాత వాళ్ళ మద్ద నేను చెప్తుంటా ఆయన సృష్టి కోసం చెప్తూ ఆయన ఈ విధంగా మాట్లాడినాడు విశ్రాంతి ఏడు దొరకదు ఏసు ప్రభు దగ్గరనే మీకు విశ్రాంతి దొరుకుతుంది డైరెక్ట్ గా చెప్పిస్తా నేనైతే ఒకటే మాట అన్యులకి మేము తెలిసిన దేవుని ఆరాధిస్తు తెలియని వాటిని ఆరాధిస్తున్నారు అందుకే మీ లైఫ్ ఈ విధంగా ఉంది చెప్పేస్తాను నేను డైరెక్ట్ గా నాతో బాగా క్లోజ్ గా అన్యులు ఉన్న వారికి నేను చెప్పేస్తా డైరెక్ట్ గా కొత్త వాళ్ళకి మాత్రమే నేను చెప్పలేకపోతాను ఎందుకంటే వాళ్ళకు ఒకటేసారి చెప్తే అర్థం కాదు కాబట్టి అందుకే నేను వాళ్ళకు మద్య మదన నాకు తెలిసిన వాళ్ళకైతే నేనైతే హెచ్చరిస్తాను ఉంటా మీకు విశ్రాంతి రావాలంటే ఒక్కటే ఏజ్ ప్రభు నమ్మితే మాత్రమే మీకు విశ్రాంతి ఆయన లేనిది విశ్రాంతి లేదు కదా ఆయననే ఇచ్చింది విశ్రాంతి కాబట్టి మన మనసుకి మన శాంతిని కలగాలి అంటే కేవలం ప్రార్థన వాక్యం ద్వారానే ప్రతిదీ ఆయన దగ్గరనే ఉంది ఆయన లేనిది ఏది కూడా లేదని నేను వాళ్ళకి చెప్తా ఉంటా అందుకే ఎంతమంది బడే నేనా దేవుని దగ్గరికి రావాలా అనే సన్నదిలో కూర్చొని గోజాడాలా దేవా సమస్య ఉంది ప్రతి సమస్య నుంచి ఉద్యమం ఇచ్చే దేవుడు నువ్వే కదా దేవుని నీ దగ్గరకు వస్తే విశ్రాంతి నువ్వు మమ్మల్ని చూజ్ చేసుకున్న దేవుడు అని మనం దేవుని అడిగినప్పుడు ఆయన మనకు సరి దారి చూపిస్తాడు దేవుడు చూడండి ఎందుకంటే ఐజియర్ ట్వంటీ చూడండి యాజియా 28 ఎయిట్ ట్వెల్వ్ మనకి ఆయన చెప్తాడు ఆగ్నేయ వెంబడి ఆగ్నేయ సూత్రం వెంబడి సూత్రం పాటించాలని ఎందుకంటే ఈ ఎట్లా మోసిపోతాడు అంటే జనాలు చాలా మంది అలసిపోతుంటారు ఎందుకు అలసిపోతాడు అంటే దేవుని కోసం వాళ్ళకి తెలియకనే వాళ్ళు అలసిపోతుంటారు ఏజియా ట్వంటీ ఎయిట్ లో టెన్త్ చాప్టర్ నుంచి టెన్త్ వచనం నుంచి చదువుతా సారీ యాజియా ట్వంటీ ఎయిట్ నిమిషం హైజిర్ ట్వంటీ ఎయిట్ టెన్త్ వర్షం నుంచే చదువుతుంటే మనకి అర్థమైపోతుంది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి స్థూత్రము కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందురు కదా అంటే కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట ఎవరు ఉంటారు సరిగ్గా తెలియని వాళ్ళే ఉంటారు కదా దేవుని యొక్క సత్యం తెలిసిన వాళ్ళు ఎట్లుంటారంటే దేవుని యొక్క ఆజ్ఞని అనుసరించి నడుచుకుంటారు ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తుంటారు నా జీవితంలో ఏ వాక్యం నెరవేరింది నేను ఎట్లా నడుచుకుంటున్నాను వాళ్ళది వాళ్ళనే పరీక్షించుకుంటారు ఎవరు దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించి నడుచుకున్న వారు ఆయనలో విశ్రాంతిలో ఉన్నవారు ఆ విధంగా నడుచుకుంటారు కానీ కొంచెం ఎటు కొంచెం అటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అంటే క్లియరెన్స్ అనేది వాళ్ళకి తెలియదు సత్యం ఏదో తెలియదు అబద్ధం ఏదో తెలియదు అలాంటి వాళ్ళు మధ్యలో నలగబడుతుంటారు సో అలాంటి వాళ్ళకి మనశాంతి అనేది ఉండదు విశ్రాంతి అనేది ఉండదు వాళ్ళకి బర్డన్ గా ఫీల్ అవుతారు ప్రతి విషయంలో అందుకే వాళ్ళు ఎట్లాంటి బర్డన్ గా ఫీల్ వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏం తెలియదు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇటు అటు పరగెడుతుంటారు వాళ్ళు చెప్పింది వింటారు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను ఒక కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంటే ఉంది ఆ పేషెంట్ కి హెల్త్ బాగలేదు తను ఏం చేస్తుంది ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూయించుకుంటది ట్యాబ్లెట్స్ వాడుతుంది వన్ డే టూ డేస్ డాక్టర్ టూ డేస్ అంటే టూ డేస్ వాడినాక కూడా రిజల్ట్ లేకపోతే మళ్ళీ ఏం చేస్తారు నెక్స్ట్ ఇంకొక డాక్టర్ని చూజ్ చేసుకుంటది అట్లా దగ్గర దగ్గర ఫైవ్ మెంబర్స్ డాక్టర్ దగ్గర తిరుగుతుంటే ఎలాంటి రిజల్ట్స్ రాని వాళ్ళు ఎట్లుంటారు వాళ్ళ మంత్స్ కదా అబ్బాయి ఎందుకుంది ఈ లైఫ్ అని అనుకుంటారు అంటే చూడండి వాళ్ళకు సరిగ్గా తెలియలేకపోతుంది ఎవరి మీద ఆధారపడలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే పది వేస్ వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి ఒకరు వద్దులేసి ఒకరు ఒక డాక్టర్ మంచి చూశారు కదా అని అనుకుంటే ఇంకొక డాక్టర్ ఇంకో డాక్టర్ మంచి చూసాడు కదా ఇలాంటి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే కొంచెం బాగుంది కదా కొంచెం తగ్గుతుంది కదా అని అనుకుంటారు మళ్ళా సేమ్ ఏం తగ్గట్లే కదా అని మళ్ళీ ఇట్లా అంటే వీళ్ళకి ఎట్లంటే కంప్లీట్ గా ఏం తెలుసుకోలేకపోతారు అన్నమాట అంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉంటారు ఇలాంటి వారికి ఆ సరిగ్గా అర్థం కాదు కాబట్టి వీళ్ళు అటు ఇటు పరిగెడుతుంటారు కాబట్టి దేవుడు చెప్తున్నమాట మీరందరూ ఎవరైతే బాగా అటు ఇటు పరిగెడుతున్నారో ఎవరైతే బాధతోటి ఉన్నారో వేదనతో ఉన్నారో దుఃఖంతో ఉన్నారో ప్రతి దాంట్లో వాళ్ళు వారు ఉంటారు కదా ఇంకా ఈ లైఫ్ ఎందుకు ప్రభావ ఈ జీవితం ఎందుకు అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు దేవుని నమ్మిన బిడ్డలే ఉంటారు దేవుని నమ్మిన బిడ్డలు అంటుంటారు చాలా మంది అంటుంటారు చూడండి అలాంటి వారికి దేవుణ్ణి ఈ వాక్యం చెప్తే వాళ్ళకి ఎంతో ఆదరం ఉంటుందన్నమాట ఎందుకంటే ఆయన విశ్రాంతి దేవుడు లోకంలో నువ్వు ఎక్కడ పరిగెత్తు లేదు నువ్వు ఏడైతే కూర్చొని ప్రార్థన చేస్తూ అక్కడే నీకు విశ్రాంతి అక్కడే దేవుడు దిగుతాడు కదా ఎక్కడైతే ఇద్దరు కూడి ఉన్నారో అక్కడే పర్లో రాజ్యం కాబట్టి దేవుడు అక్కడే దిగుతాడు చూడండి లెవెంత్ వచ్చినము నిజమే అలిసిపోయిన వారికే నెమ్మది కలగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు అతని వారు పెదవుల చేత అన్య భాషలతోనూ ఈ జనాలు జనములతో మాట్లాడుచున్నాడు ఆయనను వారు విననుల్లరి కావున వారు వెళ్ళి వెనుకకు ఓంగి విద విదగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ బెంబడి ఆజ్ఞ ఆజ్ఞా బెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట ఏవో వాక్యము మీకు వచ్చును చూడండి ఇక్కడ ఎంత క్లియర్ గా దేవుడు ప్రతి విషయంలో అంటే వీళ్ళకు ఆ దేవుని యొక్క సత్యం చెప్తుంటే కూడా వాళ్ళు వినిపించుకోరు ఇక్కడ దేవుడు రెండోసారి రిపీటింగ్ చేస్తున్నారు కదా దేవుడు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అంటే ఈ ఆజ్ఞని ఎట్లా ఆయన ఆజ్ఞని ఏ విధంగా మనం పాటించాలా మనం తెలుసుకుంటే మాత్రం ఇంతవరకు ఏ ఆజ్ఞానం పాటించడమో లేదు ఇంతవరకు అయితే ఎవరు కూడా చేయలే ఒకవేళ ఆయన ఆజ్ఞ పాటించుకుంటే మనము ఆ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం మన వెంటనే ఉంటది అందుకే ఆయన చెప్తున్నారు ఇక్కడ క్లియరెన్స్ గా చెప్తున్నారు కదా ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నేను వారి పెదవుల చేత అన్య చూడండి ఇక్కడ ఏమనుంది లెవెన్త్ వచ్చినంలో నిజమే అలచిపోయిన వారికి నెమ్మది కనుక చెయ్యుడి అని అంటుంది అంటే అలసిపోయిన వాళ్ళు ఒక టైంకి మన దగ్గరకు వస్తారు దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి నడుచుకునే బిడ్డల దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకు దేవుడు ఇచ్చిన వాక్యము దేవుని యొక్క వాక్యం ఆదరణ ఆయన పరిశుద్ధాత్మని మనకు ఆదరణ ఆయన ఇచ్చే ప్రతిదీ మనకు ఆదరణ కదా ఎందుకంటే ఆయన అనదులాగా మనం వదలలేదు ఆయన ఎప్పుడూ మనల్ని నేర్పల్చుకున్నాడు ఆయన ఇచ్చిన ప్రతి వర్డ్ ని మనం నెరవేర్చుకోవాలి మన లైఫ్ లో నెరవేర్చుకోవాలి ప్రతి వాక్యాన్ని మనం ప్రాక్టీస్ లో పెడితేనే ఇది మన లైఫ్ లో జరుగుతుంది అనమాట ప్రతి విషయంలో అండ్ విశ్రాంతిలో మనము ఉండిపోవాలా ఎప్పుడైతే ఆయన విశ్రాంతిలో ఉంటామో అప్పుడే మనకు రక్షణ ఆయన విశ్రాంతిలో లేకపోతే మనకు రక్షణ అనేది ఉండదు ఎందుకంటే చివర్ డేస్ అసలు రక్షణ పోగొట్టుకుంటారు కాబట్టి ఇప్పటికైనా దేవుడు ఆకోశం ఇచ్చిండు ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడే మనకు విశ్రాంతి నిజమే అలసిపోయిన వారికి నెమ్మది కలగజేయండి ఎప్పుడైతే మనము ఒక హృదయానికి ఒక ఆత్మ బాధ వేదన దుఃఖాల చేత బాధపడుతుంటే వారికి వెళ్ళి మనం దేవుని యొక్క సువాట్లు ప్రకటింప చేసినప్పుడు ఆయన ఇచ్చిన ఆదరణమైన మాటలు ఇద్దరు చెప్పినప్పుడు వాళ్ళ హృదయానికి ఏమైపోతుందంటే తృప్తి అనేది వస్తుంది అప్పుడు దేవుని సత్యం మనకు తెలియజేయబోతుంది అప్పుడు వాళ్ళ హృదయాలు దేవునికి సమర్పించుకుంటుంటారు కదా అందుకే చెప్తున్న దేవుడు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ మళ్ళీ సూత్రం వెంబడి సూత్రం కంపల్సరిగా చేయాల మళ్ళీ కొంచెం ఇటు కొంచెం అటు ఉంటే దేవుని యొక్క వాక్యం ఎట్లా వర్తిస్తుంటది కదా కానీ దేవుని ఎవరైతే కంప్లీట్ గా ఆధారపడి అనే విశ్రాంతిలు ఎవరైతే ఉన్నారో వాక్యం మీదనే ఆధారపడతారు కదా దేవుడు వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా స్వీకరించుకోవాలా ప్రతి వాక్యని మనము గట్టిగా పట్టుకోవాలి కదా ఈ రోజు ఈ వాక్యం మనకు వచ్చింది అనంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చాలా మంది కానీ దేవుడు ఒక చంచి ఒక ధన్యత ఇచ్చింది ఒక అవకాశం ఇచ్చిడు ఆయన ఇంత మంచి అవకాశం ఇచ్చిడు ఎందుకంటే ఇక్కడ అంటున్నారు కదా దేవుడు కొంచెం ఇచ్చట కొంచెం అతనిచ్చట ఏవోవాక్యము మీకు వచ్చును కాబట్టి ఎరిశల్యములోను ఈ జనములు ఏడుచున్న అపహాసకులు ఏవోవాక్యమును వినడు విన వినడు వినడు అని ఉంది ఇక్కడైతే అంటే వాళ్ళు లిజన్ షేర్ అని చెప్తుంది ఇక్కడ వాక్యము వాళ్ళు వినర్ అంటే అసలు బ దర్ వుడ్ నాట్ లీజన్ అని టు హోమ్ హీ హ్యాస్ సెట్ దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ది రెస్ట్ లెట్ దెస్ట్ దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ది పోజిషన్ రిపోజ్ బర్ దుడ్ నాట్ లీజన్ అంటే దేవుని యొక్క వాక్యం వాళ్ళ దగ్గరికి వస్తే కూడా దేవుని వాళ్ళు అని ఈ వాక్యం ఈ విధంగా చెప్తుంది అంటే దేవుని యొక్క వర్డ్ వాళ్ళ దగ్గరికి వచ్చినా వాళ్ళు పట్టించుకుంటలేరు ఎందుకంటే ఎంత వరకు అంటే మా పాశ్రాకులే కరెక్ట్ మా పాస్త్రానికి కరెక్ట్ ఈ విధంగా అయిపోయినారు లోకమత్త అంటే గుడ్డితనంగా వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళ దగ్గరికి దేవుని సత్యం వచ్చినా వాళ్ళు వినలేకపోతున్నారు ఆయన వాక్యం వాళ్ళకు వాళ్ళు వినలేకపోతున్నారు అందుకే వాళ్ళందరూ ఏమైపోతున్నారు అంటే తయారైపోతున్నారు వాళ్ళంతా హపాసక్కులేక తయారైపోతున్నాం వాళ్ళు ఏవో వాక్యము వాళ్ళు కదా దేవుని యొక్క వాక్యం వింటేనే కదా కరెక్ట్ వేకి వస్తారు మళ్ళీ వాళ్ళు ఏం చూజ్ చేసుకున్నారు వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉందో ఆలోచించుకోలేకపోతున్నారు కానీ ఇక దేవుడైతే ఒకటే చెప్తున్నారు నా దగ్గరికి రండి సమస్త జన్ములారా నా యుద్ధకు రండి కదా ఆయన దగ్గరికి వస్తేనే విశ్రాంతి ఆయన అదే అంటుండో తెలియని ప్రజలు నశించిపోతున్నారు కాబట్టి కనీసం దేవుని యొక్క సత్యము మన వరకు వచ్చింది కాబట్టి మనం ఈ రోజు వినగలుగుతున్నాం అంటే తెలియని ప్రజల దగ్గరికి దేవుని యొక్క సత్యం వెళ్తే కూడా వాళ్ళు వినట్లేరు కాబట్టి వాళ్ళ లైఫ్ ఇంకా అలసిపోయిన వారి ఉంది జర్మనీ థర్టీ వన్ లో కూడా ఐఎం విల్ రీప్లేస్ ది వె సోల్ అండ్ రీప్లేస్ ఆల్ యూ ఆల్ హూ ఆర్ వీక్ ఎవరైతే వీక్ గా ఉన్నారో మీరంతా రీఫ్రెష్ కమ్మంటుండ్రు మళ్ళీ కొత్త ఇప్పుడు ఒక లైఫ్ కొత్తగా కావాలి అనంటే ఒక జీవితము కొత్తగా మారబడాలి అనంటే ఆ పాతదంతా మన నుంచి తీసేసుకొని ప్రతిదీ మన హృద్యంలా ఉన్న ప్రతి పాపమే కానీ శాపమే కని మనకి ఏదైతే ఆయసకరంగా అనిపిస్తుందో అవన్నిటిని దూరం చేసుకుంటేనే మన హార్ట్ క్లీన్ అయిపోతుంది ఎప్పుడైతే మనకున్న భారము ఏదైతే ఉందో అవన్నీ మనం తీసేసుకుంటుంటే అది వెళ్ళిపోతుంది ఎట్లా వెళ్ళిపోతుందంటే మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తామో చాలా మంది ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తుంటారు చాలా మంది దేవానకి సమస్య ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చూద్దాము ఇర్మియా ఉన్నాడు కదా ఇర్మియా ఎంతో కనీటి ప్రార్థన చేసిను ఆయన ఆయన కోసం చేసుకోలేడు అని అనేక ప్రజల కోసం చేసిండు ఏ ఆత్మ నశించుకోవద్దు ప్రతి వాళ్ళ సత్యంలోకి రావాలనే ఆయన ప్రార్థన అది అట్లా ఇర్మియా భారంతో దేవునికి ప్రార్థన చేసిండు ఇప్పుడు మన టైము ఇప్పుడు మనం ఎంత ప్రార్థన ప్రతి ఆత్మ విశ్రాంతిలోకి రావాలి అనంటే మనము ఎంత ప్రార్థన చూడాలా ప్రతి వాడి కోసము కదా ఎందుకంటే దేవుడు ఆయన స్వాతికుడు కాబట్టి ఆయన దీన్ని మంచగలవాడు కాబట్టి ఆయన దగ్గరికి వస్తేనే విశ్రాంతి గనుక మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధకు రమ్మంటాడు కదా నేర్చుకోండి అనంటుంది ఆయన దగ్గరికి వస్తేనే ప్రతిదీ మనం నేర్చుకోగలుగుతాము అప్పుడే కదా మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును కదా ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో ఆయన దగ్గరికి వచ్చి బ్రతిమిలాడి ఆయన సన్నిధిలో వెతికినప్పుడు ప్రతిదీ ఆయన పైన ఆధారపడి ఆయనే చెప్పింది మనం నేర్చుకుంటుందంట మన ప్రాణం కంటే విశ్రాంతి అంట అంటే నేను ఆత్మీయంగా చెప్తున్నా శరీరకంగా కాదు మన ప్రాణానికి విశ్రాంతి అనంటే ఒకటే మనం బ్రతుకున్నప్పుడే దేవుణ్ణి మన హృదయంలో భద్రపరచుకోవాలి కదా ఆయన మన హృదయం ఉండిపోవాలి ఇంకా ఇంకా ఆయన మన హృదయం నుంచి ఆయన వెళ్ళిపోద్దు ఇంకా ఎప్పుడు మన హృదయం స్థిరంగా గట్టి పట్టుకొని ఉండాలి ఆ దేవుణ్ణి కదా ఆయన ఇచ్చిన ప్రతి వర్డ్స్ మనం గట్టి పట్టుకోవాలి కదా మన ప్రకటనలో ఉంటది కదా ఆయన కలిగి ఉన్నదంతా గట్టిగా పట్టుకోమంటాడు ఏది వదులుకోదని చెప్తుంది దేవుడు అదే రీతిగా ఇక్కడో దేవుడు అదే చెప్తున్నా ప్రతిదీ నేర్చుకోమంటుడు అమలు దాన్ని గట్టిగా పట్టుకోమంటు అప్పుడే మన ప్రాణానికి విశ్రాంతి కదా ఎందుకంటే చాలా మంది ఆ పెద్ద ప్రవక్తలే కానీ చిన్న ప్రవక్తలే కానీ అపోజలే కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు ఈ లోకంలో వాళ్ళు కూడా ఇట్ ఇస్ ఆ కలంలో ఎట్లుందో ఈ కాలం అట్లే ఉంది కదా అంటే డేచర్స్ ఎవ్రీథింగ్ సేమ్ గానే ఉన్నాయి ఏది కూడా చేంజ్ అవుతలే కాకపోతే మాత్రమే చేంజ్ అవుతున్నారు ఎందుకంటే ఆ కాలంలో ఉన్న ప్రవక్తలు ఆ కాలం చెప్పిన ప్రవక్తలు పెద్ద ప్రవక్తలే కానీ చిన్న ప్రవక్తలే కానీ అపోజులే కానీ ఏది చేసినా ఒకటే చేశారు నిన్న నేడు నిరంతరం మేకరీతి కలిగిన దేవునికే వాళ్ళు వర్షిప్ చేస్తున్నారు ఆయన తప్పితే ఇంకా వేరేది ఏం చేయలేదు ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను వాళ్ళు అనుసరించుడు ప్రతిదీ వాళ్ళు నడుచుకున్నారు అందుకే వాళ్ళంతా విశ్రాంతి కలిగి ఉన్నారు వాళ్ళంతా అంటే వాళ్ళ బ్రతుకున్నప్పటి నుంచి ఈ లోకంలా వాళ్ళు జీవించి వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళు బ్రతికే ఉన్నారు వాళ్ళ ఆత్మలకు విశ్రాంతి ఉంది వాళ్ళ ప్రాణాలకి విశ్రాంతి ఉంది కదా వాళ్ళు దేవుని యొక్క చివత ప్రకటన చేసినప్పుడు విశ్రాంతిలోనే ఉన్నారు వాళ్ళు లోకంలో దృష్టికి చనిపోయినాక కూడా వాళ్ళు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళినాక కూడా అక్కడ వాళ్ళు విశ్రాంతిలోనే ఉన్నారు అందుకే ఆయన ఆయన వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు అది మనం నేర్చుకున్నప్పుడు మన ప్రాణానికి విశ్రాంతియే అరెస్టే అది మనకి ఎలా నా కాడి స్లో గాను నా భారము తెలిక ఉన్నది కదా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఏది ఆయన బిడలమై మనం ఉన్నాక కూడా ఆయన చెప్తారు కదా మనము ఆయన నమ్మినప్పుడు కూడా ఆ కొండను నీలల నీళ్ళలో పడమంటే కూడా అది పోయి విశ్వాసం చేత ఇప్పుడు ఈ వాక్యం కూడా అదే సెలవిస్తుండ్రు ఎలా నా కాడి తెలివగాను నా భారము తేలికగాను ఉన్నది కదా ఆయనకు సమస్తం సాధ్యమే అంటే మనకు అసాధ్యమైనది కూడా దేవుడు సాధ్యం చేసి చూపిస్తాడు అనమాట ఎందుకంటే మోషన్ దేవుడు ఏ విధంగా చేయించుకున్నాడు అదే రీతిగా మనం కూడా ఈరోజు ఆయన పనివారం కాబట్టి మనం కూడా అని చెప్పినది ప్రతిది నేర్చుకొని అనేకులకు ప్రకటింప చేస్తేనే మనకు సంతోషము మనకు కూడా విశ్రాంతి ఉంటుంది విశ్రాంతి ఉంటుంది మన నుంచి కూడా ఒకరికి విశ్రాంతి రావాలనంటే ప్రతిదీ దేవుడి ఇచ్చిన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటేనే అప్పుడు మనకు విశ్రాంతి ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం నేర్చుకోండా దాన్ని పాటించాల దాని తర్వాతకు మనకి ప్రతి విషయమే విశ్రాంతి అనేది ఉంటుంది అందుకే కదా దేవుడు సెవెంత్ డే రెస్ట్ అండ్ పెట్టి ఆ కళని చూసుకుంటే కాబట్టి ఈ కాలంకి వచ్చినాక కూడా ఏసుప్రభు దగ్గరికి వస్తేనే విశ్రాంతి దేవుడు చెప్తున్నారు మనకి అందుకే ఏ విషయం కూడా మనం మర్చిపోతే ఇంకా చివర్ డేసెస్ లో వచ్చేసరికి అందరూ యేసు ప్రభుని మర్చిపోతుంటారు ఎందుకంటే వాళ్ళ మనుషుల పైన ఈ లోకం అంతా నిండిపోతుంది హపాకంశల చేత నిండిపోతుంది కదా ప్రతిదా విధంగా అయిపోతుంది అందుకే ఆయన ఫీలింగ్ లో మనం ఉండాలి అని అంటే ఎవ్రీడే ప్రేయర్ అండ్ వర్షిప్ అనేది ఉండాలా వాక్యం అనేది ఉండాలా దాన్ని కానీ ఎనక ప్రాధాన్య చేసి ఎన్ని ఏది చేసినా అది లాభం లేదు కదా దేవుడు ఒకటే చెప్తున్నాడు ఆయన ఇచ్చిన రెండు అభ్యయాలన్నా మనం పాటించాలా కదా అందుకే ఆయన ఆయన ఇచ్చిన ప్రతి వర్డ్స్ మనము ప్రాక్టీసింగ్ లో పెట్టాలి మనం నేర్చుకుంటేనే ముందుకెళ్తాము నేనైతే అట్లనే అనుకుంటా ప్రతిదీ ప్రాక్టీస్ చేసినంత వరకు నేను చెప్పలేని ప్రభావ వాక్యం అని అందుకే ధైర్యంగా చోత ప్రకటింప చేయాలంటే అది మనం ప్రాక్టీస్ చేసినా ధైర్యంగా ప్రకటింపచేయగలుగుతాము లేకపోతే చేయలేకపోతాం అందుకే దేవుడు చెప్పింది ప్రతి వర్డ్ అదే అనమాట ఆయన ఆజ్ఞ వెంబడే ఆజ్ఞ మనం పాటిస్తేనే మనము ఎవ్రీథింగ్ నేర్చుకోగలుగుతాము కదా ఎందుకంటే నశించుకోయే ఆత్మలు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఆత్మలు రక్షింపబడాలంటే ఆత్మలకు వెళ్ళి సత్యాన్ని ప్రకటింప చేస్తే వాళ్ళు రక్షింపబడతారు వాళ్ళ ఆత్మకి విశ్రాంతి అనేది కలగజేయబడుతుంది అందుకే దేవుని యొక్క సత్యం అనేకులకు ప్రకటింప చేయాల అప్పుడే మనకి విశ్రాంతి వాళ్ళ ఆత్మలు కూడా రక్షింపబడతాయి వాళ్ళు కూడా పండుగ రాజ్యంలో నివసింపగలుగుతారనమాట అందుకే దేవుడు ఈ చిన్న వాక్యం దేవుచ్చిన గామే పరిశుద్ధ ప్రేమ వాళ్ళ దేవాకృపలు తండ్రి అని ఒక లెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞత ఆస్తు తిరుస్త సర్వశక్తిమంతుడా సర్వాధికారి వందనాలి ప్రభా దేవాయజ్ ప్రభా మరి వాక్యం చేత మాట్లాడండిన గొప్ప దేవాన్నికేస్తూ తండ్రి దేవాయజ్ ప్రభా నీ దగ్గరకు వస్తేనే ఎవ్రీథింగ్ రెస్ట్ ప్రభా నువ్వు లేకపోతే మాకేమి లేదు ప్రభావం మీరు మా లైఫ్ లో ఉండాలా ప్రభా మీరు మా యుద్ధంలో ఉండాలా ప్రభా దేవా మీరు రండి యజు ప్రభా మా యుద్ధంలోంచి నివసించని ప్రభా ఎలా ప్రభా ఎప్పటికీ ప్రభా దేవాన్ని విచ్చిన ప్రేమని మేము పోగొట్టుకోకుండా మేము భద్రపరచుకోవాలి తండ్రి విశ్వాసాన్ని కూడా మేము భద్రపరచుకోవాలి ప్రతిదీ మేము ప్రభా దేవ నేర్చుకోవాలా ప్రార్థన చేయాలా ఎవ్రీథింగ్ మేము చేయాలా ప్రాక్టీస్ మోస్ట్ గా ప్రభా మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభా దేవా ప్రభా ఇంకా ఏదైనా ఆయచకాలం ఉంటే ప్రభా నీ సన్నడిలో ఒప్పుకున్న వాటిని మేము విడిచిపెట్టేస్తాం ప్రభావం నీ ప్రేమని పొందుకోవాలా మేము అనేకులకు ప్రేమించాలా అనేకులకు సత్యని ప్రకటింపచాలంటే ప్రభా నీ యొక్క పరిశుభాత్మ చేత నడిపింపు ఎలా వేలా ప్రభా మాకు దయచిమ్మని మేము ప్రార్థిస్తుంది వాళ్ళ యొక్క జ్ఞానం కూడా మాకు ప్రభా దేవ నీ వాక్యం చెప్తుంది ప్రభ నీ దగ్గరికి విశ్రాంతి అన్న ప్రభా నీ యొక్క ఆజ్ఞలను మేము అంచరించి నడుచుకోవాలా దేవాయచ ప్రభా అటు మేము పరిగెత్తది ఎవరికి మేము భయపడద్దు ప్రభ మేము ధైర్యంగా చూత ప్రకటింపచేయాలా దేవాయచ ప్రభా మా ఆత్మ ఎల్లప్పుడూ మెలుకువగా ఉండాలా ప్రభ మెలుకువగా ఉండాలా ప్రభా నీ యొక్క సత్య నానిక మేము ప్రకటింప చేయాలి ప్రభా ప్రతి కార్యము ప్రభ మేము ప్రేమతో చేయాలా ప్రభా కాబట్టి ప్రభ ఎల్లప్పుడు మా ఆత్మ మెలుకువగా ఉండేలాగా సాయపడమని ప్రార్థిస్తుంది దేవా నీకే స్తోత్రం నీకే అనాలి తండ్రి దేవా నీ రాకడే ఎంతో తోరడ ఉంది కాబట్టి ప్రభా మరి నీ యొక్క పనిలో మేము నిఘ్నమైపోవాలా ప్రభా దేవా మేము వెలిగింపబడాలా అనేకులు వెలిగింపబడాలా ప్రభా మా సేవ జీవితాన్ని ప్రభా పలిభరితం చేయమని ప్రార్థనం తండ్రి దివా ఎక్కడికి వెళ్ళినా అని ప్రభా నీ యొక్క వెలుగును మేము ప్రకటింపచేయాలా ప్రభా మా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా ప్రభా అది నీదయ్యే ఉండాలా ప్రభా దేవాచ ప్రభా మా నోటిని కంట్రోల్ చేయండి ప్రభా నీ సత్తిని మేము ప్రకటింపచేయాలి ప్రభా దేవా ప్రభా మరి మీద మాకు తోడయ్యింది ప్రభా దేవా ఈ లోకము చూస్తే ప్రభా ఎక్కడ చూసినా గలిబిలి ప్రభా దేశాలు దేశం మొత్తం గలీబిలి ప్రభా దేవా ప్రభా ప్రతి ప్రజలే మీరు మార్చుకోమని ప్రార్థన తండ్రి నీకే దేవ ప్రతి రోగాల నుంచి విడదలే దయచని ప్రభా ప్రతి స్కిన్ డిజీజెస్ నుంచి ప్రభా హ నామంలో విడుదల దయచిన ప్రతి ఒక్క గొప్ప జనం పట్ల ప్రభా దయ చూపించని ప్రభా లక్ష నలభై మందిని దీవించని ప్రభా ఆశ్రమించి తనింపండి ప్రభా దేవ ప్రతి బిడ్డను సిద్ధపరచుకొని ప్రభా దివా నీ రాక ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభ అనేకలకు నీ సత్యాన్ని మేము ప్రకటించాలా ప్రభా ధైర్యంగా మేము ప్రకటించాలా దేవాయసు ప్రభ స్థిరమైన మనసులో మాకు దయచిమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయస ప్రభా ఎవ్రీడే మేము ఇంకా దివారాత్రుల ప్రభా మేము ప్రార్థన చేయాలా వాక్యలు ధ్యానించాలా ప్రతి వాక్యని మేము పరిశీలించాలా ప్రభా ఎవ్రీథింగ్ మేము నేర్చుకోవాలా ప్రభా అనేకలు మేము ప్రకటింపచ్చాలి ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క సాయం మాకు కావాలి నువ్వు లేని మాకేమీ లేవు ప్రభా దివా నువ్వు ఉంటేనే ఎవ్రీథింగ్ ప్రభా మా లైఫ్ లో ఉంటే ప్రభా కాబట్టి ప్రభా మీరు వచ్చి మా రుద్ద నివసించని ప్రభా అక్కడ పర్యంతం వరకు కూడా ప్రభా బుద్ధి గంధంలో వరకు కూడా ప్రభా మేము సాక్షి బిడగా నిలబడాలా ప్రభా దేవా మరి మీరేమకు తోడైంది నడిపించి అక్కడికి ప్రతిబిటం సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థం తండ్రి కృపాసత్య సంపూర్ణ జీవం వెళ్ళతం జీవాధిపతి సర్వనదుడ సర్వశక్తి సంపూర్ణ వన్నాలి సయ్య గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావం మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి అయినా మీ కృపల్లో భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జీలు ఎప్పుడు నిలబెట్టుకున్నారు ప్రభావ దీవరాత్రులు కాచి కాపాడినైనా ఈ నూతన దినం మాకు బట్టి నీకెంతో వర్ణాలు అర్పించుకుంటామైనా నీకే కృతజ్ఞతాస్తి చెల్లిస్తున్నానైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వర్యం నీకే కలుగులు కాక హలలుయ్య ప్రభా యొక్క మధ్య కాల మీ వాక్యం మీరు మాతో మాట్లాడిన మమ్మల్ని హెచ్చరించిన అయినా మీలోనే మాకు విశ్రాంతి ప్రావా మేము ఎంతగా ప్రయాసపడినా ప్రో ఎంతగా పరిగెత్తినా గాని ప్రోభ అయినా మీకు విశ్రాంతి లేకపోతే వ్యర్థమే ప్రోభా కాబట్టినైనా ప్రతి దశలోనైనా మేం నైనా ఈసయ సమస్తం మీలో ఉంది కనుక ప్రాభా మీ గురించి మేము ప్రయాస పడాలా ఈ లోకం ప్రయాసం వ్యర్థం ప్రవ గొప్ప దేవన ఈసయ్య మీలోనే విశ్రాంతి ఉంది ఆ సత్యాన్ని మీరు మాకు చూపించడానికి ఎంతో వర్ణాలు ఇసయా వాకిందరూ మీరు మాతో మాట్లాడమని బలపరచడం అయినా విశ్రాంతిలో మేము ఒకనొక దిన మేము ఆత్మీయ దశలో ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నాం ప్రాభా శాశ్వతమైన విశ్రాంతిలకు ప్రభావ మేము త్వరలో ప్రవేశించబోతున్నాం అయినా మీరు తిరిగి వచ్చినప్పుడు ప్రభావ ఆ రీతిగా ప్రభావ మీరు మమ్మల్ని తయారు చేయమని అనేకులు ప్రభావ మీ విశ్రాంతిలోకి మేము తీసుకొని రావాల ప్రభావ ఈ లోకం అంతా ప్రయాసంతోనే భారంతోనే వాళ్ళ నడుములు బద్దలైపోతున్న ప్రభావ ఎంతగానో పాపం భారంతో వాళ్ళు మునిగిపోతుండగా ప్రభావ వాళ్ళ పట్ల మీ కనికరిని చూపించిన ప్రభావ రక్షణ పొందాలా కాఫీ కూడా నశించిపోద్దు ప్రతి ఒక్కరు రక్షణ పొందాలా ప్రాభ మీరే సాయపడమంటే ఆదిష్టం అయినా మీకే వర్ణాలు అర్పించుకోవడం మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీకు పరిశుధాత్మకార్యం జరిగించి ప్రతి విషయంలోనైనా మీరు సహాయపడను అయినా వాకిందరూ మాట్లాడడానికి ఎంతో వర్ణాలు అర్పించుకున్నమైనా ఇంకెంతమంది ఆరాధన పాల్గొనే వాళ్ళ కుటుంబాలందరూ మీరు ఆశ్రయించి దీవించి మీకు గొప్ప సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థమైనా మీ కృపల్ జ్ఞాపకం చేసుకోమని ప్రాధిష్టమైన మీరు అక్కడ తొలగింది ప్రోభ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభా అంటే సేవా జీతులకు మీరు మమ్మల్ని అందరూ ఇంకా ఎంతమంది ఆరాధన పాల్గొనేదో ఆ కుటుంబీకులందరూ మీరు ఆశ్రవదించని నడిపించమని ప్రార్థిష్టమైనా ఇక సమాప్తి చివరి అంచుకుని మేము వచ్చే ఇంకా ప్రాంతాల సువార్థ లేదు ప్రభావ ఆ ప్రాంతాలన్నిటికీ ప్రభావ మీ సువార్థ మేము ప్రకటించాలా నశించిపోతున్న ఆత్మల కొరకు మీకు కన్నీరు వచ్చి మేము ప్రార్థించాలా ప్రాభ ఉపాస మేము చేయాలా ప్రభావ అనేకులు మీ చెంత నడిపించాలా ప్రభా ఎన్నడ దున్న దున్నాల ప్రభావా అనేకులు మీ చెంత నడిపించాలా అలాంటి భారంతో మేము ముందు పోలాలని సహాయపడండి మీరు ఆఖరి తొలగి ఉంది మేము సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా అంటే సేవా జీతులకు మిమ్మల్ని అందరూ నడిపించి మీరు ఆఖరి సిద్ధపరచుకున్నైనా ఈ నెల ప్రభా ముప్పై ఒకటి రెండు మూడు తారీఖులు ఒక ట్రైబల్ విషయం మాకుంటనే ప్రాంతంలోకి మేము వెళ్తున్నాగా ప్రభావ మీరే మాకు సహాయపడినైనా మీకు నూతనమైన పరుదాత్మ అభిషేకం నింపండి మీకు ఆత్మశక్తి మాకు అనుగరించినైనా మీ అడుగుపెట్టి పది స్థలాలు మాకు అనుగరించండి రక్షణ కార్యం జరిగించండి శేఖర రక్షణ పొందాలా విశేషమైన సేవ మీరు ఒక ప్రాంతంలో జరిగించి మమ్మల్ని అగ్ని కంచి పెట్టండి నూతన అభిషేకం దయచేసి పట్టి ఆటంకాలు కొట్టివేసి మీ కొరకు సాసిన పెట్టుకోనైనా మీరు ఆకర్ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలా నీకులు మీ సిద్ధపరచాలా అలాంటి సేవా జీతులకు మమ్మల్ని నడిపించి మీరు ఆకర సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామ ఉన్న ప్రాధిష్టాన్ని తంది ఆమెన్ మన ప్రభుత్వ ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకందరికీ కేబిఎం గ్రూప్లను ప్రదర్శిస్తలకు ఇంకెంత మంది ఆరాధనలో పాల్గొనే కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడేగాక ఆమెన్